డెబ్భై రెండవ సంకీర్తనం నన్ను నేనే అహహా నవ్వుకొనవలదా ఇన్ని వెలుతుల నేను ఒదిరినాడేడుట చేరిగంబరియట చీరల దిండ్లట సారిను విరతియట సంసారమట పేరు మౌనవ్రతియటాదములట ఈ రీతి నేదొరనట ఇందరి వేడేదట నన్ను నేనే అహహా నవ్వుకొనవలదా ఇన్ని వెలుతుల నేను వదిరి నాడేదుట చప్పిడయ్యగారట ఉప్పు పెరికలు నట గొప్పైన తపసినట కొలువూనట అప్పటి నిరాహారినట ఆరంభములట చిప్పిలి మనసు ముడి సింగారాలట నన్ను నేనే అహహా నవ్వుకొనవలదా ఇన్ని వెలుతుల నేను వదిరి నాడేదుట పెంపు జితేంద్రియుడట పెండ్లి శోభనమట ముంపున మోక్షార్థియట లంపటమట ఇంపుల శ్రీ వెంకటేశావముల పొంది తెంపున నీ శరణని తెలిసి తినట నన్ను నేనే అహహా నవ్వుకొనవలదా ఇన్ని వెలుతుల నేను వదిరి నాడేదుట